సంఖ్య ఐదు వందల పదకొండు ఇంతుల చూడరమ్మ ఇద్దరు చెంత రేవి గుడే శ్రీనరసింహుడు సరిగొండ లెక్కుని సరసములాడుకుంటా సురిది మోములు తోగి చూచుకుంటాను విరుల చెండులగొని వేటులాడుకుంటాను సిరితోడ వికరించి శ్రీనరసింహుడు భవనాశిలోని నీరుపై జల్లులాడుకుంటాను నవకపు సిరులను నవ్వుకుంటాను జవలి కెమ్మోవులు సన్నల చూపుకుంటాను చివన నిందిరనంటే శ్రీ నరసింహుడు వేమరు దొడలెక్కు వీడుదోడు లాడుకొంట ప్రేమ మునకగిళ్ళ బెనగుకొంట ఆ ముఖ శ్రీ వెంకటాద్రి ఔఫళన నిలిచిరి శ్రీ మహాలక్ష్మి తోడ శ్రీ నరసింహుడు